శ్రీ మహాగణాధిపతయ సదాశివసమారంభా శనాశ్రుజమాండాచార్య పర్యంతా గవే పరంపరా ఓం భద్రంగతి శ్రీరామదేవాద్రస్ మాత్రంగేస్తు వస్తున్నా ఇ వస్తున్న హోటా దుష్మేగా వస్తు శా తిశ్యాం పుష్కా నము ఏదో ఫోన్లైన్ నెంబర్ వి ఓకే సో ఏ సరోమయ ప్రాణశరీరే ప్రతిష్టితోన్నే హృదయం సన్నిధాయ తిజ్ఞాన పరిపశ్యి ధీరా మృతం యద్వి సో ఎర్వజ్ఞ సర్వికే సహి ఆత్మా చిత్రం ఏంటంటే సర్వజగత్కారణమైన ఏ పరబ్రహ్మగలదో అది జీవుని యొక్క యథార్థ స్వరూపమే సో తరంగము యొక్క యథార్థ స్వరూపం ఏమిటి మీరు తరంగము యొక్క యథార్థ స్వరూపము ఆ దేశకాల పరిచ్ఛిన్నమైన ఆకారం కాదు మీరు దాని యొక్క యథార్థ స్వరూపం మీరు అని ఎప్పుడైతే అది కేవలం తరంగానికి మాత్రమే పరిమితమై లేదు సర్వ జగద్పకంగా ఉంది మీరు అదేవిధంగా జీవుని యొక్క యథార్థ స్వరూపము సచ్చిత్ అని మీరు తెలుసుకోవాలి వీడే జీవుడు ఏం చేస్తాడంటే తన స్వరూపం సత్యుతం తెలుసుకోవడం తన స్వరూపం విషయంలో ఏవేవో భ్రాంతుల్ని బట్టి కూర్చుంటాడు ఈ భ్రాంతుల్లో చాలా భాగం దేహాభిమానాన్ని బట్టి వస్తాయి మిగిలినవి దేహ సంబంధమైనటువంటి లౌకిక విషయాలను బట్టి బాహ్య పదార్థాలను బట్టి వస్తాయి తర్వాత ఇతర సంబంధాల రిలేషన్షిప్స్ ఇక్కడ వీడు ఎలాగైతే దేహాభిమానం ఇంకా అనేక మంది దేహాభిమానులు చుట్టూ ఉంటారు సో వాళ్ళ ప్రతి రిలేషన్షిప్ ఆ రిలేషన్షిప్ని ఆధారంగా చేసుకుని తన స్వరూపాన్ని వీడు భ్రమపడతాడు మానవుడు ఆ విధంగా తన విషయంలో తప్పు అభిప్రాయంలో ఉన్నంత కాలం సత్యాన్ని తెలుసుకోలేదు సత్యాన్ని తెలుసుకున్న నాడు స్వరూపము సత్యత్ అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు ఈ దేశకాల పరిచ్ఛేదములు కేవలము దేహమునికి మాత్రమే పరిమితమే కానీ ఖచ్చితంగా ఏమి దేశకాల పరిచ్ఛేదాలు ఉండవు అని అని అనే సత్యాన్ని గుర్తించి అప్పుడు ఆ బ్రహ్మకు ఈ సోకాల్డ్ ఆ బ్రహ్మ ఆ ఎందుకు అనాల్సి వచ్చిందంటే పరోక్షము అనే ఆ అనాల్సి వచ్చింది సో ఆ బ్రహ్మకు తన స్వరూపానికి భేదం లేదని దర్శిస్తడు సహి ఆత్మ దట్ ఈస్ సో ఇప్పుడు ఈ ఆత్మ ఈ ఉపాధి ఎందు ఏ విధంగా ప్రకటమవుతోంది అనే అంశాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాయి మనోమయ ప్రాణ శరీర నేత చూడండి ఇప్పుడు ఆత్మ ఈ దేహము నుండి ప్రకటమైనప్పుడు దాని యథార్థ స్వరూపము మనకి గోచరం కాదు కానీ ప్రకటమైన రూపం అదే గోచరు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఎగ్జాంపుల్ యూస్ఫుల్గా ఉంటుంది సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది వెరీ నైస్ ఎగ్జాంపుల్స్ అంటే వెన్న ఒక ఎగ్జాంపుల్ యొక్క పర్పస్ ఏంటి టు కన్వే ది మెసేజ్ అన్న అందు గురించే కదా ఎగ్జాంపుల్ చెప్పేది ఎగ్జాంపుల్ చెప్పేది ఇంట్రెస్ట్ చేయడం కోసం శభాషం పెంచుకోవడం కోసం కాదు కదా మెసేజ్ కన్వే చేయడం కోసం ఎగ్జాంపుల్ తీసుకుంటాం సో దట్ ఈస్ ది బేసిక్ పర్పస్ సో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి ఎలక్ట్రిసిటీ మన గృహంలో మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది అనుభవానికి వస్తూ ఉంటుంది కదా కానీ దాని యొక్క వాస్తవిక స్వరూపంలో అనుభవానికి రాదు ఏ రకంగా అనుభవానికి వస్తుంది ఏదో మెకానికల్ ఫామ్లోనో ఇలా తిరుగుతుంది కదా లేకపోతే లైట్ ఎనర్జీ ఫామ్లోనో లైట్ రూపంగానో సౌండ్ రూపంగానో సౌండ్ కూడా ఎలక్ట్రిసిటీ నుంచే వస్తుంది సో బొమ్మల రూపంగానో కూలింగ్ రూపంగానో హీటింగ్ రూపంగానో ఈ విధంగా అనుభవానికి వస్తుంది కానీ ఎలక్ట్రిసిటీ యొక్క యథార్థ స్వరూపము యథార్థ స్వరూపం ఏమిటో ఎప్పుడంటారా ఇట్ ఈస్ ది ఫ్లో ఆఫ్ ఎ ఛార్జ్డ్ బాడీ దీ దాని యథార్థ స్వరూపం ఆ రకంగా మీకు అనుభవానికి వస్తుందా అదేవిధంగా ఆత్మ స్వచ్ఛత దేశ కాల పరిచ్ఛేదములకు అతీతమైన సచ్చిత్ సో మనకి సత్ దేశమునకు కాలమునకు పరిమితమైన సత్తు తెలుస్తూ ఉంటుంది కూడా దేశకాలములకు లోబడి జ్ఞానం విశిష్ట జ్ఞానం దీన్ని మనం పెరుగుతాం తెలుసుకుంటూ అంతేగాని దేశకాలములకు అతీతమైనటువంటి ఉనికి సత్ అదే చిత్ అది అది ఆత్మ యొక్క యథార్థ స్వరూపం అది మీకు అనుభవానికి రాదు ఎందుకంటే మీకు అనుభవానికి రావడం అంటే కంటికి కనపడినైనా కనపడాలి చెవికి వినపడినైనా కనపడాలి కంటికి కనబడి ఇదైతే దేశకాల అతీతం ఎందుకు అవుతుంది చెవికి వినబడి ఇదైతే అలా ఎందుకు అవుతుంది తర్వాత కంటి వెనక్కాలు ఉండి కంటికి చూపును అనుగ్రహించేటువంటి చైతన్యం కంటికి అలా కనపడుతుంది కాబట్టి అది ఇంద్రియ గోచరమయ్యే ప్రసక్తి లేదు కానీ అది మనకి ఏ రకంగా అనుభవానికి వస్తుందంటే అది అంతఃకరణమునందు ప్రతిఫలించి అంతఃకరణ ప్రతిఫలిస్తూనే అంతఃకరణములో ఉండే సంస్కారములన్నీ ఉద్బుద్ధములు అవుతాయి అంతఃకరణ వృత్తులన్నీ ప్రకాశిస్తాయి ఇది మీరు ఆలోచించట్లే జాగ్రత్తగా ఆలోచించి తెలుసుకోవచ్చు కఠినమైన విషయం కాదు కానీ ఇవే కఠినమైన విషయం కూడా ఇప్పుడు మీకు గదిలో వెలుతురుందా లేదా అని అడిగామనుకోండి మిమ్మల్ని ఏం సమానం ఇప్పుడు ఈ హాల్లో వెలుతురుందా లేదా ఉంది ఎలా ఎలా చెప్పగలిగారు వెలుతురుని చూసి వెళుతుందని చెప్పారా లేకపోతే ఆ వెలుతురులో పదార్థాలను చూసి వెళ్తుందని చెప్తారా వెలుతురులో పదార్థాలను చూసి వెళుతుందని చెప్పారు కానీ వెలుతురుని చూసి వెళుతుందని చెప్పలేదు నిజానికి నేను స్టేట్మెంట్ ఇస్తాను మీరు ఆలోచించండి యూ కెన్ నెవర్ సీ డే లైక్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్ యూ కెన్ ఓన్లీ సీ థింగ్స్ ఇన్ డే మీ లైఫ్ టైంలో మీరు డే లైట్ ని చూడడం అనే ప్రసక్తే లేదు ఇస్ ఓన్లీ సీ థింగ్స్ ఇన్ డే లైట్ కాదండి ఈ చుట్టూ కాంతి చూస్తున్నామని మీరు అనొద్దు ఎందుకంటే చుట్టూ మీరు చూసి కాంతికుండా డిస్పర్స్ లేక అట్మాస్ఫియర్ డిస్పర్స్ చేస్తూ ఉంటుంది అంచేతనే లైట్ని డిస్పర్స్ చేసే అట్మాస్ఫియర్ లేకపోతే మీకు లైటే కనపడదు మీరు అంతరిక్షంలోకి వెళ్తే చీకట తప్ప మీకు డే లైట్ కనపడదు ఎప్పుడూ సూర్యుడు ఉంటాడు కానీ కాంతి కనపడదు కాబట్టి నోబడీ సీస్ డైలైట్ ఓన్లీ యూ సీ థింగ్స్ ఇన్ డేలైట్ అదేవిధంగా మీరు ఆత్మని చూసి ప్రసక్తే ఆత్మను ఎలా చూస్తారు ఆత్మ చూడు చూడబడేది కాదు ఆత్మ డైలైట్ లేదు ఆత్మ యొక్క ప్రకాశంలో మనోవృత్తుల్ని దర్శిస్తారు రూపాలను దర్శిస్తారు శబ్దాలను దర్శిస్తారు రసాలను దర్శిస్తారు నిజానికి శబ్దస్పర్శ రూపరస గంధములు అనేవి కూడా మనోవృత్తులే అంతా మనస్సే విద్య మనస్సు ఇంద్రియం మనస్సు కంటి ద్వారా ఒక వ్యాపారాన్ని చేసినప్పుడు ఒక వృత్తిని నిర్మాణం చేసినప్పుడు ఆ వృత్తికి రూపము పేరు చెవి ద్వారా నిర్మాణమయ్యే వృత్తికి శబ్దము అని మనోవృత్తే శబ్దం రూపము అంటే మనోవృత్తి అది కూడా మనోవృత్తే కాబట్టి మొత్తం మీరు చూస్తున్నారు అంటే ఉంటే కన్నను లెక్క వేస్తాం అలాగా లెక్క వేసినప్పుడు లెక్క వేస్తున్నాం కానీ వాస్తవంగా ఆలోచించినట్లయితే మీరు చూసినప్పుడు మీరు బుద్ధి ద్వారానే చూస్తారు అదే మనస్సుతోనే చూస్తారు మనస్సు కానీ బుద్ధి కాదు వటెవర్ ఇక్కడ సందర్భంలో ఉన్న వాటిలో ఉండే విభాగం గురించి మాట్లాడటం సో మీరు ఆ అంతఃస్కరణం ద్వారానే చూస్తారు చూసేది అంతఃకరణమే ఇట్ ఈస్ ది ఇంటలెక్ట్ విచ్ హీస్ త్రూ ఐ ఇట్ ఈస్ ది ఇంటలెక్ట్ విచ్ హియర్స్ త్రూ ఇయర్స్ కాబట్టి మీ యొక్క విజ్ఞానమంతా కూడా మనస్సు ఎందే ప్రతిష్ఠితమై ఉన్నది ఆ మనస్సుని ఆత్మ ప్రకాశింపజేస్తూ ఉంటుంది సో డేలైట్ మనకి ఎలా అనుభవానికి వస్తుంది అంటే అది గదిలో ఉండే వివిధ పదార్థాలను తద్వారా మనకి డేలైట్ అనుభవానికి వచ్చిన విధంగా ఈ సత్యుడు మనకి మనోమయ మనోమయముగా మనకి భాష్యకారులు అంత చూడండి తత్రస్థ మనోవృత్తిరేవా విభావ్యత ఇది మనోమయ ఇప్పుడు ఈ ఆత్మ ఈ హృదయాకాశం నందు ప్రతిష్ఠితమై ఉన్నది అని మనం అనుకున్నాం ప్రతిష్ఠిత అంటే ప్రతిష్ఠిత ఇవ ప్రతిష్ఠిత దేవుణ్ణి ప్రతిష్ట చేసేమంటారు దేవుణ్ణి ప్రతిష్ట చేసేవంటే అదొక ఒక ధోరణంలో ఉన్న మాట కానీ వాస్తవంగా ల లెటరల్గా ఆ మాట కరెక్ట్ కాదు కదండి ఏవన్ని ప్రతిష్ట చేయడం ఏంటంటే సర్వజగత్తు ఏ ఈశ్వరుని ఎందుకు ప్రతిష్ఠితమై ఉన్నదో ఆ ఈశ్వరుని మీరు తీసుకొచ్చి ఒక గదిగో ప్రతిష్ట చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ మీరు నచ్చినప్పుడు తలుపు తీసి ఈజీ లైక్గా తీసినా లైక్ గా లేదండి మరి అటువంటి పదప్రయోగం ఉంది అటువంటి వాక్యాలను ఉపయోగిస్తున్నారు అంటే తెలివి ఉండే ఉపయోగిస్తున్నారా తెలివి లేక ఉపయోగిస్తున్నారా తెలివి ప్రతిష్ఠిత ఇవ ప్రతిష్ఠిత అని యాస్టో ప్రతిష్ఠితుడే కాదు వాస్తవంగా ప్రతిష్ఠితుడని కాదు తెలివి లేక ఉపయోగిస్తున్నారంటే దాని గురించి మనం వ్యాఖ్యానం చేయటం ఎందుకు అనవసరం తెలివి లేని ఈ ప్రసంగానికి ఓ నిరూపణ ఒకటే కదా కాబట్టి ఆత్మా ప్రతిష్ఠిత యోని హృదయాకాశంలో ఆత్మస్వరూపము ప్రతిష్ఠితమై ఉన్నది ప్రతిష్ఠితమై ఉన్నది ఉంది ఏం దేవుడు వెలిసాడు అన్నాడు దేవుడు వెలిసేం చేస్తాడు దేవుడు తిరుపతిలో వెలిసాడు లేకపోతే మా ఊళ్ళో వెలిసాడు వెలిసేం చేస్తాడు ఏదో వాళ్ళు చేయాలి కదా ఏమి చేయని దానికి వెలవ వెలియడం ఎందుకు కాదండి భక్తులను అనుగ్రహిస్తున్నాడు వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు ఇవన్నీ టెంపుల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫీసర్ చెప్పి మాట్లాడు చేయలే వాడి జ్ఞానం అంతటితోటి సమాప్తం మంచిదే సో హీ ఈజ్ నాట్ సపోజ్ టు నో మోర్ దేన్ దాట్ అకౌంట్స్ చూడాల్సి ఉంటుంది కదా వెరేజ్ ది పీపుల్ ఆర్ సపోజ్ టు నో దే ఆర్ ఆల్సో లైక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫీసర్స్ అంత మాత్రమే జ్ఞానం ఉంటేనే ప్రాబ్లం అది ప్రాబ్లం కాదు వాళ్ళు రోడ్డు మీద కూడా ఇళ్ళో వాళ్ళందరికీ పఠాలు చెప్తే అది ప్రాబ్లం స్వయం కన్ఫ్యూజ్డ్ పరాన్ కన్ఫ్యూజ్ అయ్యి అని సో దట్ కైండ్ ఆఫ్ ఏ ప్రాబ్లం అకౌంట్స్ ఎనీవే నో ప్రాబ్లం సో తత్రస్థ ఇప్పుడు దేవుడు వెలిసాడు అంటే వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు అని చెప్పాల్సి ఉంటుంది ఇంకో వాళ్ళు అంటారు దేవుడు వెలిసాడు ఆ వెలిసి ఏం చేస్తున్నాడంటే ఆ భోగములను స్వీకరిస్తున్నాడు అంటే మేమేమో నైవేద్యాలలో పెడుతుంటే అవన్నీ కూడా స్వీకరిస్తాం ఇదో దృష్టికోణం అప్సల్యూట్లేము ఎందుకంటే దేవుడికి ఏం మేము దేవుడికి సేవ చేస్తున్నాం అంటారు కొంతమంది దేవుడికి సేవ చేయడం ఏమిటండి ఏమన్నా అసలు సంబంధంలో కనుక దేవుడికి సేవ చేయటం అంటే అంత అసందర్భ మాట అయితే కానీ ఇంకొకటి లేదు దేవుడికి సేవ చేయడం సో అంటే కాదండి వీ నో దాట్ సేవామేవ సేవాం కుర్మహానంటే ఓకే సరేనా సో దేవుడు వెలిసి ఏం చేస్తున్నాడు అంటే భక్తులను అనుగ్రహిస్తున్నాడు అదేవిధంగా ఈ హృదయం ముందు ఆత్మస్వరూపము ఆ పరబ్రహ్మ ఆత్మరూపంగా ప్రకటమై హృదయం ప్రతిష్ఠితమై ఉంది ఇండి ఏం చేస్తుంది మనోమయ దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ మనో మనోమయ అంటే మనోవృత్తి భిరేవ విభాగ్యతే ఇక్కడ దేవుడు వెలిసేడని మీకు ఎలా తెలుసుంటే ఏదో సూచనని బట్టి చెప్తాము అదేవిధంగా హృదయంలో ఆత్మ సచ్చిదాత్మ వెలిసింది విరాగిల్లుతోంది అని ఎలా చెప్తాము అంటే మనోవృత్తి భరేవ విభావ్యతే ఆ మనోవృత్తులన్నీ కూడా చక్కగా ప్రకాశిస్తున్నాయి తెలుగుతో నిండి ప్రకాశిస్తున్నాయి కనుక ఆ మనోవృత్తులలో ఉండేటువంటి జ్ఞానాంశాన్ని బట్టి మనము భావన చేస్తాము ఏమని ఈ మనోవృత్తులన్నింటినీ ప్రకాశింపజేస్తూ వీటికి సాక్షిగా నిలిచి సాక్షి అంటే ప్రకాశింపజేస్తూ అనిన్వాల్వ్డ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రకాశింపజేసేదాన్ని సాక్షి అంటారు సూర్యుడు సాక్షి ఆత్మ సాక్షి ఇంకా మూడో సాక్షి ఇక్కడ ఏమీ లేదండి ఈ సృష్టి మొత్తం లేదు దృష్టాంత ఆత్మసాక్షి దృష్టాంతం చెప్పాలంటే సూర్యుడు సాక్షి సూర్యుడు ఏ సాక్షిని ఎలా ఉన్నావు ప్రకాశింపజేస్తాడు అని ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అవ్వడం ప్రకాశింపజేసి దాని మీద రాగద్వేషాలు ఉండవు దాన్ని ఆల్టర్ చేయడం సో ప్రకాశం కూడా సాక్షి రూపంగా ప్రకాశింపజేస్తుంది ఇటు వచ్చి ప్రకాశాన్ని దృష్టాంతంగా ఇవ్వచ్చు కూడా కానీ జడవది ఇది చైతన్య చైతన్య ప్రకాశం అస్టు ఆ విషయంలో ఎటుబట్టి సో మనోవృత్తులని బట్టి తత్సాక్షతయా విభావ్యతే అది అభిప్రాయం మనోవృత్తులకు సాక్షి ఆత్మచైతన్యము అని మనం భావన చేస్తాం అలాగే దాన్ని ఊహ చేస్తాం అంచేతను ఆ ఆత్మస్వరూపాన్ని మనోమయ అని ఇంట్లో కరెంట్ వచ్చిందో లేదో ఎలా చెప్తారు యూనో ఏదో ఫ్యాన్ తిరిగిన దాన్ని బట్టే లైట్ వెలిగిన దాన్ని బట్టే చెప్తాను అంటే ఒకడు అన్నాడు ఆ ప్లబ్లో వేలు పెట్టి చెప్తాను కూడా అప్పుడైనా అప్పుడైనా ప్లబ్లో వేలు కొడితే షాక్ కొడుతుంది ఆ చెప్పాల్సి ఉంటుంది ఇది ఆల్సో అయిన ఎఫెక్ట్ ఉంది మొత్తం మీద ఎఫెక్ట్ని బట్టి మీరు చెప్పాల్సి ఉంటుంది కానీ ఫ్లో ఆఫ్ ఛార్జెస్ని కంటితో చూసి చెప్పి ప్రసక్తే కలిదు కదా అదేవిధంగా ఆత్మస్వరూపము సర్వ బుద్ధిప్రత్యయ సాక్షి అని మనము ఆ మనోవృత్తుల్లో మనోవృత్తులను బట్టి మనం దర్శిస్తాం ఇవి అంటే ఎలాగనమాట ఈ మనోవృత్తులు ఇవి స్వయం ప్రకాశములుగా ఉన్నాయి ఇవి ఎక్కడి నుంచి పుడుతున్నాయి అని అని మనం విచారణ చేసుకుని ఓహో ఇవి మనస్సు పుట్టేటువంటి స్థానము కదా అని ఆ విధంగా ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకుంటాం ఇది ఏదన్నా మనోమయ మనోమయ ప్రాణశరీరనేత భాష్యకం మన ఉపాధిత్వా ప్రాణశరీరేత అది ఈ మన ఉపాధిత్వాత్ ప్రాణశరీరనేతలో కలవదు అది మనోమయ మన ఉపాధిత్వా సో ఇప్పుడు ఆ ఉపాధి అనే పదానికి మనకు తెలుసు ఉపాధి అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి ఫ్యాన్ ఉపాధి అంటే అర్థమేంటి ఫ్యాన్లో ప్రకటమై ఒక వ్యాపారాన్ని అనుగ్రహిస్తుంది బట్ అట్ ది సేమ్ టైం ఆ ఫ్యాన్ యొక్క ధర్మాలు ఏవైతే ఉంటాయో వాటికి అతీతంగా నిలిచిపోతుంది అది ఉపాధి అంటే దాంట్లో దాని ధర్మాలను అనుంచి తనెత్తి వేసేసుకుంటే దాన్ని ఉపాధి దాని దాన్ని అనుగ్రహిస్తూ దాని ధర్మములకు అతీతంగా నిలిచి ఉండాలి అప్పుడు ఉపాధి సో ఫ్యాన్ను అనుగ్రహిస్తూ ఉంటుంది ఫ్యాన్ యొక్క వ్యాపారంతో కానీ ఫ్యాన్కు ఉండే ప్రాపర్టీస్ ఏవో ఉంటాయి ఫ్యాను దాంతో ఇప్పుడు ఫ్యాన్ ఐదు వందల రూపాయల ఫ్యాను దానికి ఐదు వందల రూపాయలు అనేది ఫ్యాన్ ప్రాపర్టీ ఇట్స్ ఇట్స్ ప్రైస్ నాకు ఆ ప్రైస్కి ఎలక్ట్రిసిటీకి సంబంధం ఉందా లేదు ఫ్యాన్ తెల్లగా ఉంది పై వేసిన ఫ్యాను దానికి ఎలక్ట్రిసిటీకి సంబంధం ఉందా లేదు ఫ్యాన్ చెడిపోయింది ఎలక్ట్రిసిటీకి చెడిపోవడం అనేది ఉందా లేదు సో ఫ్యాన్ను అనుగ్రహిస్తూ కూడా ఫ్యాన్ యొక్క ధర్మాలని ఆ ధర్మములకు అసన్నంగా ఉంటుంది దట్ ఈస్ వట్ ఇస్ కాల్ అప్పుడు ఫ్యాన్ ఉపాధి అంటారు అప్పుడు ఇది ఉపహితము అని అనబడుతుంది ఎలక్ట్రిసిటీ అదేవిధంగా మన ఉపాధిత్వాదు మనోమయ మనస్సు ఆత్మచైతన్యములకు ఉపాధి మనస్సుని ప్రకాశింపజేస్తూ ఉంటుంది అన్ని మనోవ్యాపారములను అనుగ్రహిస్తూ అట్ ది సేమ్ టైం ఆ మనస్సులో ఉండేటువంటి లక్షణాలు ఏవో ఉంటాయి కదండీ మనస్సులో రాగద్వేషాలు ఉంటాయి ఆత్మ దగ్గర రాగద్వేషాలు ఉంటాయా ఉండవు మనస్సులో సుఖదుఖాలు ఉంటాయి ఆత్మ ఎందుంటాయో ఉండవు మనస్సు కలుషితంగా ఉంటుంది ఆత్మ కలుషితం అవుతుందా అవ్వదు మనస్సు పవిత్రంగా ఉంటుంది ఇప్పుడు పవిత్రం అవుతుందా అలా అవ్వక్కర్లేదు ఆత్మ ఎప్పుడు పవిత్రమైన మనస్సును బట్టి పవిత్రం నానక్కర్లేదు సో దిస్ ఈజ్ హౌ ఆ ఉపాధి మనస్సు ఉపాధి అనే సత్యం తెలుసుకుంటే వాడు జీవనముక్తులు అయిపోతారు మనస్సుతోటి తదాత్మ్యం అది ఉపాధి తెలుసుకోలేక దాని ధర్మాల నుండి తనెతు మీద వేసుకోవడం చేతనే వీడు బందీ అయి ఉన్నాడు మనస్సు చేత బంధింపబడి ఉన్నాడు కాబట్టి మన ఉపాధిత్వాత్ మనోమయ ఓకే ఇంకా ప్రాణశరీర నేత ఉందా మహర్షి కాదు ప్రాణశ్చ శరీరంచ ప్రాణశరీరం సస్యాయం నేత స్థూలాత్ శరీరాత్ శరీరాంతరం ప్రతీ దిస్ ఈజ్ ఎ వెరీ క్రిటికల్ పాయింట్ చాలామంది పునర్జన్మ గురించి ప్రశ్న వేస్తూ ఉంటారు పూర్వజన్మ నుంచి ఈ జన్మలోకి వచ్చింది ఎవరు ఈ జన్మలోంచి నెక్స్ట్ జన్మలోకి వెళ్ళేది ఎవరు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ థింక్ దట్ ఆత్మ దస్త్ ఆల్ దట్ ఆత్మయే ఇలా తిరిగాడుతూ ఉంటుంది ఆత్మ అంచేతనే మీకు చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలను చూపిస్తామని ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తారు అంత గడబడి వ్యవహారం అయితే ఇంకా చాలా ఒకప్పుడు అనిపిస్తుంది కొంతమంది ఆస్తికుల కంటే నాస్తికులు ఆ విధంగా జనాలని ఏదో బాణామతిని ఇదేనే ఏదని దెయ్యాలని రకంగా డబ్బులు పెంచుకుని వాళ్ళకంటే దేవుడు దెయ్యంతో సంబంధం లేకుండా వాళ్ళ బతుకు వాళ్ళు బతికి వాళ్ళని ఏమనిపిస్తుంది ఒకప్పుడు ఉన్న ఆ విషయాలు అట్టు సో ఇప్పుడు ఈ ఇక్కడ ఈ జన్మ నుండి జన్మాంతరమునకు వాట్ ఈజ్ ఇట్ లైక్ ట్రావెల్స్ అండ్ వాట్ ఈజ్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్ అది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు చూడండి వేవ్ ఉందనుకోండి ఒక వాట్ ఈజ్ ఎ వేవ్ వాట్ ఈజ్ ఎ వేవ్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈజ్ వాటర్ ఇట్ ఈజ్ వాటర్ బట్ ఇట్ ఈజ్ సంథింగ్ మోర్ దాన్ వాటర్ ఆల్సో ఎలాగా ఆ వాటర్ అయ్యందు ఒక డిస్టర్బెన్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు దెన్ ఇట్ బికమ్ స్మాల్ వేవ్ వాటర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ వేవ్ వాటర్ ప్లస్ డిస్టర్బెన్స్ ఆ డిస్టర్బెన్స్కి మీరు మోర్ ప్రిసైజ్గా డిఫైన్ చేయొచ్చు ఆ డిస్టర్బెన్స్ని చిన్న డిస్టర్బెన్స్ అయితే చిన్న వేవ్ లెంగ్త్ ఉంటుంది చిన్న యాంప్లిట్యూడ్ ఉంటుంది చిన్న వేవ్ నెంబర్ ఉంటుంది పెద్ద డిస్టర్బెన్స్ అయితే పెద్ద యాంప్లిట్యూడ్ ఉంటుంది పెద్ద వేవ్ లెంగ్త్ ఉంటుంది ఏదో ఈ విధంగా డిస్టర్బెన్స్ అని మామూలుగా లోకంలో అనుకునే మాటమే ఫిజిక్స్ వాళ్ళు ఆ డిస్టర్బెన్స్ని చాలా తరవుగా ఎనలైజ్ చేస్తారు ఎనలైజ్ చేసి దాని డిస్టర్బెన్స్ అనే దానికి పారామీటర్స్ ఏవో ఉంటుంది కదండి స్పందన అంటే ఏమైనట్టు ఎటువంటి స్పందన ఎంత స్పందించింది యాంప్లిట్యూడ్ ఎంత వేగంగా స్పందించింది ఫ్రీక్వెన్సీ ఎంత వెడల్పుల్ స్పందించింది వేవ్ సో ఈ విధంగా ఆ డిస్టర్బెన్స్ అనేది ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇట్ ఈస్ క్లియర్లీ డిఫైన్డ్ ఇప్పుడు మీరు ఆలోచించండి డిస్టర్బెన్స్ ఇక్కడ పుట్టిందనుకోండి ఒక ఒక సరస్సులో స్వచ్ఛంగా కదలిక లేని నీట్ నీరున్న స్థితిలో మీరు చిన్న రాయి వేశారు చిన్న రాయి వేస్తే చిన్న వేవు పుడుతుంది అంతే కదండి పెద్ద వేవు పుట్టదు కదా చిన్న వేవు కుడుతుంది ఈ చిన్న వేవు పుట్టింది ఈ పుట్టిన వేవు పక్కన ఇంకో వేవు పుడుతుంది కదా దాని పక్కన ఇంకో వేవు పుడుతుంది దాని పక్కన ఇంకో వేవు కుడుతుంది పుట్టి అలా ఒడ్డుదాకా వేవు వేవ్ మోషన్ క్యారీ ఆన్ అవుతుంది ఇప్పుడు మొట్టమొదటి పుట్టిన వేవు చిన్న వేవు కదా దాని తర్వాత పుట్టిన వేవు చిన్న వేవ్ పుట్టిందా పెద్దవేవ్ పుట్టిందా చిన్నదే పుట్టిందా కదా దాని తర్వాత పుట్టింది కూడా చిన్నదే పుడుతుంది అంటే అర్థమేమిటి దిస్ డిస్టర్బెన్స్ యాజ్ ఇట్ ఈస్ క్రియేటెడ్ యాజ్ ఇట్ ఈస్ డిఫైన్డ్ బై సెర్టెన్ పెరామీటర్స్ ద సేమ్ డెఫినేషన్ ద సేమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్ పుట్టిన చోట ఒక రకం డిస్టర్బెన్స్ ట్రావెల్ చేసి ఇది మరో రకం డిస్టర్బెన్స్ కాదు ఎటువంటి డిస్టర్బెన్స్ పుట్టిందో అదే డిస్టర్బెన్స్ ముందుకి ప్రయాణం చేస్తుంది సపోజ్ మీరు చిన్న వేవ్ బదులుగా పెద్ద రాయి వేశారనుకోండి పెద్ద డిస్టర్బెన్స్ పుట్టిందనుకోండి ఇప్పుడు ట్రావెల్ చేసి పెద్ద డిస్టర్బెన్స్ ఉంటుందో చిన్న డిస్టర్బెన్స్ ఉంటుందా పెద్ద డిస్టర్బెన్సే ట్రావెల్ చేస్తుంది అంటే అక్కడ ఈ ఫస్ట్ వేవ్ నుంచి సెకండ్ వేవ్కి ది సేమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ట్రావెల్ చేసింది అంతేనండి సెకండ్ వేవ్ నుంచి థర్డ్ వేవ్కి సేమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ట్రావెల్ చేసింది అంటే అర్థం ఈ మోసంలో దెర్ ఈజ్ ఎ మెమొరీ విచ్ ఈజ్ క్యారీడ్ ఫార్వర్డ్ మెమొరీ ఆఫ్ ది డిస్టర్బెన్స్ ఈజ్ క్యారీడ్ ఫార్వర్డ్ ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ మూమెంట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉందో సరిగ్గా అరవై పరోమీటర్స్ మీరు నెక్స్ట్ స్టెప్లోకి క్యారీడ్ ఫార్వర్డ్ అయ్యాయి అదే డిస్టర్బెన్స్ థర్డ్ స్టెప్లో క్యారీడ్ ఫార్వర్డ్ అయ్యాయి ఇట్ ఈజ్ యాజీ అండ్ ఎంటైర్ ప్యాకెట్ ఆఫ్ మెమరీస్ అంటే సేమ్ వేవ్మెంట్ సేమ్ ఫ్రీక్వెన్సీ సేమ్ యాంప్లిట్యూడ్ ఈజ్ ఈజ్ రిటైన్డ్ ఇంటు ది సెకండ్ డిస్టర్బెన్స్ ఇట్ ఈజ్ అగైన్ రిటైన్ ఇంటు ది థర్డ్ డిస్టర్బెన్స్ ఇట్ ఈజ్ అగైన్ ఫర్దర్ రిటైన్ ఇంటు ది ఫోర్త్ డిస్టర్బెన్స్ అవునండి కానీ అక్కడ మనము మెమొరీ అనే మాట మాడాం ఎందుకని అక్కడ జీవ పదార్థం అది నిర్ద్యం కనుక మెమొరీ అని మనం వాడటం లేదు కానీ వాడచ్చు కూడా సో ఇక్కడ ఒక చోట నుంచి మరో చోటకి ట్రావెల్ చేస్తున్నది ఇజ్ ఇట్ ది మెమొరీ అది ఇజ్ ఇట్ వాటర్ వేవ్ దగ్గర ఇట్ ఈజ్ ది మెమొరీ నుంచి ఇస్తారండి నాట్ వాటర్ మీకు తెలుసా వేవ్ వేవ్ మోషన్ గురించి మీకు ఐడియా ఉందా వేవ్ ట్యాంకులో వాటర్ ట్రావెల్ చేయరు వేవు టైంకే ఒకటి ఉంటుంది ల్యాబోరేటరీలో ఫిజిక్స్ ల్యాబోరేటరీలో దానికి ఆ వాటర్ క్లీన్గా స్వచ్ఛంగా ఉంటుంది కదలక లేకుండా ఉంటుంది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సెంటర్లో ఒక పిల్లలు పెట్టి దానికి ఆ పిల్లకి మోషన్ ఇచ్చి సెంటర్లో వేవుని క్రియేట్ చేస్తారు క్రియేట్ చేస్తే ఆ వేవు అక్కడ బయలుదేరిన వేవు మన దాకా ఆ వన్స్ దాకా వస్తుంది వస్తే వీళ్ళు స్టాప్ వాచ్ పెట్టి ఒక అరవై సెకండ్ లైబ్రెడీకి ఎన్ని వేవ్లో చేయాలో ఎక్కడతారు స్టూడెంట్స్ ఎక్కటి ఫ్రీక్వెన్సీ అంటారు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టిందో లెక్కడతారు ఈ టైం ఫ్యాక్టర్ని ఆ ఫ్రీక్వెన్సీ ఫ్యాక్టర్ని బట్టి వేవ్ లెంగ్ లెక్కేస్తారు ఇవన్నీ క్యాలకులేట్ చేస్తారు దిస్ ఈజ్ హౌ దే స్టడీ ది వేవ్ ఈ స్టడీ ఇచ్చినప్పటికీ ఇంకో స్టడీ కూడా చేస్తారు అదేమిటంటే వీటికి ఒక కార్క్ ఇస్తారు కార్క్ అంటే బెండు బెండో బెరడు బెరడు బెండో బెరడో ఇస్తారు బెండు చాలా లైట్ మెటీరియల్ తేలుతుంది అనమాట అది అది వాడు ఫస్ట్ వేవ్ అక్కడ బైండ్ దాని మీద వేస్తుంది వేసి ఆ వేవ్ వీడి దగ్గరికి రావడానికి క్యాలకులేషన్ ఎంత టైం పుట్టిందో అన్ని క్యాలకులేషన్స్ చేస్తాడు కానీ ఆ బెరడు మాత్రం అక్కడే ఉంటుంది అది అది ట్రావెల్ చేయను అది ఆశ్చర్యం అయిపోతుంది నాగైస్ నాగా ఆశ్చర్యం మీదకి ఆశ్చర్యం నాకు తెలియదు కానీ బికాజ్ ఇట్ ఈస్ వేవ్ మోషన్ అని ఉంది మనం ఇప్పుడు మోషన్ గురించి బోర్డు అంత స్టడీ చేసి ఎక్స్పెరిమెంట్ చేసే రికార్డులో అన్నీ రాసేసాము అక్కడ మోషన్ ఏమీ లేదు వాట్ ఈస్ ఇట్ దట్ ఈజ్ మూవింగ్ వేవ్ మోషన్ అవ్వాలంటే వాటర్ మూవ్ అయితే వేవ్ మోషన్ కదా వాటర్ ఈజ్ నాట్ మూవింగ్ వాటర్ ప్రజ మూవ్ ఇట్ ఈస్ ది డిస్టర్బెన్స్ విచ్ మూవ్స్ నేను మాట్లాడాను అనుకోండి నేను మాట్లాడాను శబ్దం పుట్టింది నేను రా రామా అన్నాను రామా అంటే ఒక సౌండ్ వేవ్ ఇక్కడ పుట్టిన శబ్ద ఆ సౌండ్ వేవ్ ఆ సౌండ్ వేవ్ వేగంగా ప్రయాణం చేసి వచ్చి మీ చెవిలో దూరుతుందని మీరు అనుకోద్దు ఇక్కడ పుట్టిన ప్యాకెట్ ఇక్కడే ఉంటుంది the memory is carried forward రామా అనేది ఇక్కడ రామా అని నేను అన్నా ఇప్పుడు ఈ రామా అనే శబ్దం ఎక్కడుంది శబ్దం అంటే వైబ్రేషన్ ఆ వైబ్రేషన్ పెదవుల మీద ఉంది నెక్స్ట్ మరుక్షణంలో ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో ఎక్కడుంది ఇక్కడ ఉంది నెక్స్ట్ ఫ్రాక్షన్లో ఎక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది ఆ తర్వాత ఫ్రాక్షన్లో ఎక్కడికి వచ్చింది ఆ తర్వాత ఫ్రాక్షన్లో ఇక్కడికి వచ్చింది ఈ రకంగా వచ్చి వచ్చి వచ్చి మీ చెవి పడి మీకు శబ్దం వినపడింది బట్ ఇక్కడ పుట్టిన వైబ్రేషన్ యాక్స్ వచ్చి మీ చెవిలోకి వచ్చిందనుకుంటున్నారా లేకపోతే అది ఇక్కడే ఉండి అది దట్ డిస్టర్బెన్స్ ఈజ్ క్యారీడ్ ఫార్వర్డ్ యాజ్ ఏ మెమొరీ దాని మెమొరీ దాని పక్క లేయర్కి అంది అది అది వైబ్రేట్ అవుతుంది ఆ మెమొరీ ఆ పక్క లేయర్కి అంది అది వైబ్రేట్ అవుతుంది ఇక్కడ ఉన్న లేయర్ ఇక్కడే ఉంటుంది దాని పక్క లేయర్ అక్కడే ఉంటుంది ఎవ్రీ లేయర్ ఈజ్ ఇన్ ఇట్స్ ప్లేస్ ఇట్ ఈస్ ది మెమోరీ అలోన్ ద రామా అనే మెమరీ అలోన్ విచ్ ఇస్ ట్రాన్స్ఫరింగ్ ఫార్ కమింగ్ మూవింగ్ ఫార్వర్డ్ అండ్ దాని మెమోరీలో మీ చెవి దగ్గర ఉన్న ఎయిర్ డిస్ప్లేస్ అయిపోతుంది మీ చెవి దగ్గర ఏ గాలి ఉందో అదే గాలి ఉంటుంది నా నోటు దగ్గర ఉన్న గాలి మీ చెవి దగ్గరికి రాదు నా నోటు దగ్గర ఉన్న గాలి నా దగ్గరే ఉంటుంది మీ చెవి దగ్గర ఉన్న గాలి మీ దగ్గరే ఉంటుంది దెర్ ఈజ్ నో మూవ్మెంట్ ఇన్ ది ఎయిర్ దెన్ వాట్ ఈజ్ ఇట్ దట్ ఈస్ మూవింగ్ సౌండ్ ఈజ్ మూవింగ్ ఇఫ్ సౌండ్ ఈజ్ మూవింగ్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ది ఎయిర్ దట్ మూవ్స్ దెన్ యూ వ్యాక్యువేట్ ఎయిర్ అంతా వ్యాక్యూమ్ చేసేయండి సౌండ్ మూవ్ అవుతుందా మూవ్ అవుతాం కాబట్టి ఎయిర్ బ్యాక్గ్రౌండ్లో ఉండగా ఆ సౌండ్ ద డిస్టర్బెన్స్ ఇట్ క్యారీస్ ఫార్ వర్ ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ పుట్టిందో దాని పక్క లెయియర్లో అదే డిస్టర్బెన్స్ వెళ్తుంది ఆ పక్క లెయర్లో అదే డిస్టర్బెన్స్ వెళ్తుంది అంచేత నేనేం రామా అంటే మీకు రామాయ వినపడుతుంది రేమా కాదు వినపడింది ఇంకోటి వినపడతాం బికాస్ ది సేమ్ డిస్టర్బెన్స్ ఈజ్ క్యారీడ్ ఫార్ దట్ మీన్స్ ఇట్ ఈస్ ది మెమొరీ ఆఫ్ ది డిస్టర్బెన్స్ విచ్ ఇస్ క్యారీడ్ ఫార్ వర్ అదేవిధంగా సచిత్ సర్వ జగద్వ్యాపకంగా ఉంటుంది ఇట్ ఈస్ ది ఇట్ ఈ ఆల్ సచిత్ ఓన్లీ సర్వ జగద్వ్యాపకంగా ఉండడం అంటే ఇట్ ఇస్ ఆల్ సచిత్ సినిమా తెర మీద ఉన్న సర్వము ప్రకాశమే అంతేనా ఇంకేదైనా ఉందా సినిమా తెర మీద పర్వతం ఉందనుకోండి వట్ ఈస్ దట్ మౌంటైన్ ప్రకాశం హీరో ప్రకాశం విలన్ ప్రకాశం హీరోయిన్ ప్రకాశం పశువు సినిమా తెర మీద వట్ ఈస్ దాట్ ప్రకాశం అదేవిధంగా ఈ జగత్తులో పర్వతం ఉంది వర్ ఇస్ దాట్ సచ్యే నది సచ్యత గ్రహాలు సచిత సకల జగత్తు సచితే సచ్యత్ తప్ప ఇంకేమీ లేదు ఆత్మవా ఇదగం సర్వం ఈ సచ్య బ్యాక్గ్రౌండ్లో ఆ సచ్య ఇక్కడ ఈ దేహంలో ప్రకటమైంది సర్వత్రా ప్రకటమైనట్టే ఇక్కడ ప్రకటమైంది గాలి సర్వత్ర ఉన్నట్టే నా నోటి ముందు ఉంది మీ చెవి దగ్గర ఉంది స్పెషల్గా నా నోటి ముందు మీ జయ దగ్గర అనేం కాదు సర్వత్రా ఉన్న తోటే ఇక్కడ ఉండదు అదేవిధంగా సర్వత్రా ఉన్నటువంటి సచ్చిదాత్మే ఇక్కడ ప్రకటమైంది సర్వత్రా ఉన్న తోటే ఇది కూడా ప్రకటమైంది అయితే ఇక్కడ ప్రకటమైనప్పుడు ఈ అంతఃకరణంలో ఉండే మెమరీస్ అన్నీ ప్రకాశిస్తున్నాయి అయితే ఈ మెమొరీ బాడీ అనేది ఏదైతే మెమరీస్ ఏవైతే కలవో ఈ మెమొరీస్ ఈ బాడీ మీద ఈ బాడీ ఈజ్ లైక్ ఎ వేర్ Body is a wave, I tell you. Life is a wave. It comes, moves and dies away. Over. It is just a wave. So, if body alone not want a memory that disturbance the packet of memories, this packet of memories leave this body and they travel to another body. అనదర్ బాడీ అంటే మరి అక్కడ ఇంకో బాడీ ఉండాలి కదా బాడీ అంటూ ఏమీ లేదు పంచభూతాలే బాడీ అంటూ ఏమీ లేదు ఇప్పుడు ఇక్కడ లేయర్ నుంచి డిస్టర్బెన్స్ అక్కడ లేయర్కి వెళ్ళింది అంటే వాట్ ఈస్ దిస్ లేయర్ లేర్ బాగుంది ఇదికే మీరు పేరు పెట్టారు తప్పిస్తే ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ నో అదేవిధంగా ఇక్కడ పంచభూతాలు ఉన్నాయి అక్కడ పంచభూతాలు ఉన్నాయి నరకంలో పంచభూతాలు ఉన్నాయి స్వర్గంలో పంచభూతాలు ఉన్నాయి సర్వత్ర పంచభూతాలు ఉన్నాయి కాబట్టి దిస్ మెమొరీ ఇట్ ప్యాకెట్ ఆఫ్ మెమొరీస్ it travels from here to another place to another body so the journey is for the memory body just a bundle of memories ke jab mein bundle of memories is the disturbance that alone travels the background elanaithe water background anedani travelledu adu sarvanga antata vyapinchostunna wave pravancham antata vyapinchuntundi ఎయిర్ అనే దానికి ట్రావెల్ ఉండదు ఆ ఎయిర్ అంతా కూడా ఆ సౌండ్ వేవ్స్ ప్రపంచాన్ని వ్యాపించి ఉంటుంది అదేవిధంగా సచ్య సత్య బ్రహ్మ లేక సచిద్ ఆత్మ సర్వవ్యాపకంగా ఉంటే ఇక్కడ ఒక డిస్టర్బెన్స్ ఆ సత్య ఆత్మలో ఇక్కడ ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చి కొంతకాలం ఉండి పోయింది ఈ డిస్టర్బెన్స్ ఇక్కడి నుంచి మరో తోటికి పోతుంది బేస్డ్ ఆన్ సత్ లాస్ ఎలా వేవ్ మోషన్ ఈజ్ ఎంటైర్లీ గవర్న్డ్ బే సప్ లాస్ ఫిజికల్ లాస్ చేతను గవర్న్ అయ్యి నియంత్రించబడి వేవ్స్ మూవ్ అయినట్టుగానే కర్మ కర్మ యొక్క లాస్ ఆఫ్ కర్మాని బట్టి ఈ ఈ మెమొరీ బండిలు ఇక్కడి నుంచి మరో తొడగిపోతుంది అక్కడి నుంచి ఇంక చొడగిపోతూ ఉంటుంది అయితే ఎక్కడికి పోతుంది సచిత్లోకి వెళ్తుందా సచ్యత్ లేని చోటకు వెళ్తుందా వేవు నీరున్న చోటకి వెళ్తున్నా నీరు లేని చోటుకు వెళ్తుందా అంటే నీరు లేని చోటుకు లేదు నీరులోని చోటుకు వెళ్ళి ప్రసక్తి లేదు కాబట్టి సచిత్ సర్వవ్యాపకంగా ఉంటుంది ఆ సచిత్లో ఇక్కడ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది ఆ డిస్టర్బెన్స్కే పేరు పెట్టారు బాల్యంలో డిస్టర్బెన్స్ పది సెకండ్ల డిస్టర్బెన్స్ ఆ పది సెకండ్ల డిస్టర్బెన్స్లో మొదటి రెండు సెకండ్లకి బాల్యం అని పేరు తర్వాత రెండు సెకండ్లకి ఇవ్వనం అని పేరు ఆ తర్వాత ఇంకో నాలుగు సెకండ్లకి మధ్య వయస్సు అని పేరు ఆ మిగిలిన మూడు సెకండ్లకి వృద్ధాప్యం అని పేరు అయిపోయింది డిస్టర్బెన్స్ అయితే ఈ మెమొరీ ఆఫ్ దిస్ డిస్టర్బెన్స్ ఇట్ గోస్ టు గోస్ ఎల్స్వేర్ ఎల్స్వేర్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎల్స్వేర్ యాజ్ ఫార్ అస్ సచ్ తీసుకెన్సండ్ ఆకాశంలో ఒక చోట నుంచి ఇంకో తోటికి వెళ్ళిందంటే ఆకాశం మూవ్ కాదు ఇక్కడ ఆకాశం అక్కడ ఆకాశం ఆకాశం ఆకాశంలోనే ఉంటుంది ఇట్ ఈస్ ఓన్లీ ద డెస్టినబన్స్ విచ్ మూవ్స్ అదేవిధంగా చైతన్యాకాశము సర్వ జగద్వ్యాపకంగా ఉంటుంది ఆ చైతన్యాకాశంలోనే ఇక్కడి నుంచి ఒక మెమొరీ బాడీ ఇంకో చోటకి వెళ్తుంది అలా వెళ్ళడానికి బ్యాక్గ్రౌండ్ రియాలిటీ అయినటువంటి ఆత్మయే హేతువు ఆత్మ లేకపోతే ఎక్కడి నుంచి ఏది వెళ్తుంది అక్కడికి వెళుతుంది కాబట్టి ఆత్మయే ఎలాగైతే సౌండ్ని ఏది ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళిందనో వేవుని నీరు ఇక్కడి నుంచి అక్కడికి తీసుకువెళ్ళడానికి హేతు అయిందనో చెప్పామో హేతువు కాకుండా హేతు అవుతూ ఉంటుంది నీరు నీరులా ఉంటూనే వేవు మోషన్ అని సమర్థిస్తుంది అదేవిధంగా ఈ మెమొరీ బండిల్స్ ఇక్కడి నుంచి ఇంకో చోటికి అక్కడి ఈ దేహం నుంచి మరో దేహంలోకి ఆ దేహం నుంచి మరో దేహంలోకి వెళ్తూ ఉంటాయి బట్ ఆల్ త్రూ ఆత్మచైతన్యము నిర్వికారంగా బ్యాక్గ్రౌండ్లో అలాగే ఉంటుంది ఇది ఒక మోడల్ ఆలోచించండి మీరేమే డోంట్ కమ్ టు ఎన్ని కన్క్లూషన్స్ పోతే ప్రాణశరీర నేత సో ప్రాణశ్చ శరీరంచ ప్రాణశరీరం సస్యాయం నేత ప్రాణశక్తి శరీరము అంటే సూక్ష్మ శరీరం అని అభిప్రాయం విజ్ఞానశక్తి మెమరీ బండిల్ కాబట్టి ఒక జీవుడు ఇంకో జీవుడి దగ్గరికి వెళ్ళాడు అంటే ఒక జీవుడు ఓ దేహం నుంచి ఇంకో దేహానికి వెళ్ళాడు అంటే వాట్ ఈజ్ దిస్ జీవా జీవా ఈజ్ నథింగ్ బట్ బండిల్ ఆఫ్ మెమరీస్ ఆ బండిల్ ఆఫ్ మెమరీస్తే ఒక చోట నుంచి ఇప్పటి మీ మీరు మీ మనకి నేను ఫలానా వ్యక్తిని అనే వ్యక్తిత్వాన్ని నిర్ధారించింది మెమొరీయే మెమరీ తప్పింకేమి స్మృతి స్మృతి లేకపోతే మనిషి కానే ఇక్కడ సపోజ్ ఒక మనిషిని బెలూన్లో ఓ థౌజండ్ ఫీటో లేకపోతే ఓ కిలోమీటర్ పైకి తీసుకువెళ్ళి అక్కడ బై సమ్ మెకానిజం యూ వైప్ అవుట్ ఆల్ హిజ్ మెమరీ మెమరీ పోతుంది అంతే మనశ్శక్తి ఉంటుంది విజ్ఞానశక్తి ఇంద్రియ శక్తి అన్నీ ఉంటాయి మెమరీ పోతుంది దెన్ ఈజీ ఐ హ్యూమన్ బీ బట్ హీ హ్యాజ్ ఆల్ ది ఫ్యాకల్టీస్ ఫంక్షన్ బట్ I am అయామ్ సోన్ సో అనేటువంటి ఒక వ్యక్తిత్వ భావన ధారణ ఏదైతే ఉందో దట్ విల్ నాట్ బి డే అంటే హైపోథెటికల్గా చెప్పాను బట్ ది ది పాయింట్ ఈజ్ మీరు ఆలోచించి చూడండి అయామ్ సోన్ సోని మీరు ఏదైతే అంటున్నారో ఒక వ్యక్తిత్వాన్ని మనం నెత్తిమీద వేసుకుని మనం జీవిస్తూ ఉంటాం ఈ వ్యక్తిత్వము ఇట్ ఈస్ ప్యూర్లీ ద చైల్డ్ ఆఫ్ మెమరీస్ ఆ స్మర స్మృతుల్ని మీరు తిరస్కరించగలిగితే unless there is no mind – there is no person. There is only seeing. There is hearing. There is eating. There is walking. There is speaking. There is no person. Why there should be hearing? Why there should be seeing? Like everywhere else. <laughs> everywhere else there is hearing. There is seeing. There is eating. Like Yukmaybe and Guada, there is hearing, there is seeing, there is eating, that's it. ఎవరివేర్ హల్స్ ఇస్ సేమ్ థింగ్ ఈస్ లేరు హీరోల్సి సేమ్ థింగ్ ఈస్ లేదు వాళ్ళందరూ వ్యక్తులు అనుకుంటున్నారు నేను కూడా వ్యక్తులు అనుకుంటున్నానంటే అర్థపరంపర అవుతుంది అది దర్ ఈజ్ నాట్ ది ట్రూత్ ఎనిఫర్ దె రీజ్లో పెద్ద is. ఆలోచించి చూడండి ఇట్ ఈజ్ ఎ వెరీ క్లియర్ థింగ్ ఇట్ ఈజ్ సో ఇటు వచ్చి మన హ్యాబిట్స్ మన అజ్ఞానం చాలా దృఢంగా ఉన్న కారణంగా ఇట్ మే సౌండ్ హెబిట్ ఆర్డ్ ఆర్డ్ సౌండ్ అయిందంటే సంథింగ్ విచ్ సౌండ్స్ ఆర్డ్ యూ షుడ్ ఎగ్జామినేట్ యా మరి సౌండ్ సౌండ్స్ ఆర్డ్ మీన్స్ యూ షుడ్ బుద్ధింటాయి బుద్ధి వివేకం అంటే దాన్నే వివేకం అంటారు ఏమీ ఆర్డర్ లేదండి అంత మామూలుగా ఉందంటే ఇంకా అదేమి విజ్ఞానం లభించుకుంటున్నాయో కానీ దాన్ని విజ్ఞానం అంటారు ఎనీవే సో ప్రాణశరీర నేత ఒక స్థూల శరీరం నుంచి మరో స్థూల శరీరానికి స్థూల శరీరం అంటే ఏమిటి బండిలో ఫైవ్ ఎలిమెంట్స్ ఈ ఒక బండిల్లోంచి ఇంకో బండిల్లోకి ఇట్ ఈస్ ది బండిల్ ఆఫ్ మెమరీస్ నుంచి ట్రావెల్స్ అంచేతనే పిచ్చి పిచ్చి డిజైన్స్ పిచ్చి పిచ్చి ఫియర్స్ పెట్టుకోద్దని చెప్తా తర్వాత మనిషి ఎస్పెషల్లీ మరణించే ముందు సలహా చెప్తా అంటే మరణించి ముందు చెప్పాలంటే ఎప్పుడు మరణించబోతున్నాడు హౌ టు నో వెన్నై పెర్సన్ ఈజ్ గోయింగ్ టు డై అని చెప్పేమైనా మరణిస్తారా ఏమై నోటీసులు ఏమైనా అలాగే వస్తాయా ట్రాన్స్ఫర్ నోటీస్ వచ్చినట్లుగా అలాగే రావు కదా ఎటొచ్చి ఒక ఓవరాల్ అసెస్మెంట్ వేసుకుని వీడు ఇంకొక కొంతకాలం బతుకుతాడులే కంగారు లేని వీడిగాని వాడు అలాగే అనుకుంటాడు చుట్టుపక్కల వాళ్ళు అలాగే అనుకుంటారు బట్ ఇట్ కెన్ ప్రూవ్ రాన్ ఎనీ టైమ్ ఇట్ కెన్ ప్రూవ్ రాన్ తర్వాత టైమ్ అన్నది మహావేగంగా పయనిస్తూ ఉంటుంది ఆ టైం యొక్క వేగము ఎంత భయంకరమైనదో ఎంత గొప్పదో అది ఆ టైం దాటిపోయే కానీ తెలియదు అసలు నా కాబట్టి టైం మహావేగంగా వెళ్తూ ఉంటుంది చేయి జారిపోయిన తర్వాత చేయి దాటిపోయిన తర్వాత అవ ఎంత వేగంగా పోయిందిరా ఇది అని అప్పుడు తెలుస్తుంది కాబట్టి డిజైర్స్ అండ్ ఫియర్స్ మరణశయ్య మీద ఉన్నవాడిని పెట్టుకోదని చెప్తారు నేనంటాను మరణశయ్య మీద మనందరం కూడా మరణశేయ్య మీదే ఉన్నామేమో నేను అనుకుంటున్నాను సో దట్ ఈస్ బికాస్ ఎవ్రీ బడీ ఈజాన్ డెత్ పెట్ ఓన్లీనేవే డెత్ బెడ్ అంటే అది ప్రత్యేకంగా ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ బెడ్ అంటే ఏం అక్కర్లేదు అలాగేం లేదు ఇట్ కుడ్ బీ ఆన్ ది మెయిన్ రోడ్ భారతదేశంలో సంవత్సరానికి ఎనభై వేల మంది మనుషులు రోడ్ యాక్సిడెంట్స్లో మరణిస్తారట కాబట్టి ఇప్పుడు ఈ ఎనభై వేల మంది డెత్ బెడ్ ఎక్కడ ఉందంటారు డెత్ బెడ్ అంటే అది ప్రత్యేకంగా హాస్పిటల్లో ఒక వార్డ్ నెంబర్ టెన్ అని ఉంది నిమ్స్లో నిమ్స్లో వార్డ్ నెంబర్ టెన్ ఇస్తే ఇంకా ఈ మనిషి నమ్మకాలు లేవనే పరిస్థితిలో ఆ వార్టీకి పంపిస్తారు అలాగంటా ఏమీ స్థిరమైంది ఏం కాలేదు వాళ్ళు పెట్టుకున్నదే కానీ సో వాటే మీన్ మనము కేవలం మరణానికి ముందే భగవంతు నామాన్ని స్మరించాలను మరణానికి ముందే కొన్ని కొన్ని మంచి లక్షణాలను అనుసరించాలను నియమేం లేదు ఇన్ఫ్యాక్ట్ అలాగే చేయలేను కూడా ఇప్పటి నుంచే ఇప్పటి నుంచే చేయాల్సి ఉంటుంది సో keep the mind free from uh, desire intensities that from the fears unnecessary fears intense desires so what from the mind free ga pettukunte that memory body that bundle of memories light ga untu and therefore ah uh, jivanmukti uh, jivanmukti satyam orala jivanmukti ike edana koncham teda unda kuda the next birth will be light edo devata janmo edo light janmo అదే హెవీ బండిల్ ఆఫ్ మెమరీస్ హెవీ బండిల్ ఆఫ్ డిజైన్స్ పెట్టుకుంటే బర్త్ కూడా చాలా హెవీగా ఉంటుంది కాబట్టి చాలా తామసంగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ బర్త్ మాట ఈ జన్మలోనే ఆ మెమరీ బండి లైట్గా ఉంటాయి జీవితం కూడా లైట్గా ఉంటుంది ఎప్పుడు బరువుగా ఉండకూడదు చాలా సరళంగా అసలు దూది పింజంత తేలికగా ఉండాలి దట్ పర్సనాలిటీ సో దాట్ ఇట్ ఈజ్ ది లైఫ్ ఈజ్ ఈజీ హెవీగా పెట్టుకోకూడదు ఎనీవే సో ప్రాణ శరీరమైత తర్వాత మంత్రం ఏమిటంటే ప్రతిష్ఠితోన్నే అని ఉంది అన్నే ప్రతిష్ఠిత హాలు అన్నమునందు ప్రతిష్ఠితమై ఉన్నది దీ దీని అర్థం ఏంటంటే దేవుడు గుళ్ళో ప్రతిష్ఠితుడై ఉన్నాడు అన్నట్టు దేవుడు గుడిలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు గుడి అంటే ఏమిటి చెప్పండి నాకు మీరు వట్ గుడి గుడి అంటే ఇటకలు సిమెంటు అంతే కదండి దట్ ఈజ్ వాట్ టెంపుల్ ఈజ్ ఇటకలు సిమెంటు ఇల్లు ఇల్లు కూడా అదే అన్ని ఇటకలు సిమెంటే ఇంకా మరి గుడికి ఇంటికి తేడా కలిపి నామరూపాలు తేడా నామరూపాలు తేడా కానీ ఇల్లు కట్టినట్టుగా గుడి కట్టరు గుడి కట్టినట్టుగా ఇల్లు కట్టరు ఏదో నామరూపాలు తేడా తప్పిస్తే మసాలా సేమ్ ఇటకలోనో సిమెంటు కనుక కాబట్టి గుళ్ళో దేవుణ్ణి ప్రతిష్ఠించారు అంటే అర్థమేంటి కేవలం గుడికి మాత్రమే పరిమితమై ఉన్నాడని కాదు గుడిలో ప్రకటమవుతున్నాడు వెలిశాడు దా అక్కడ మాత్రమే పరిచమితమయ్యాడా అన్నట్టుగా స్థూల దృష్టికి గోచరిస్తున్నాడు స్థూల దృష్టికి అలా గోచరిస్తాడు స్థూలంగా చూసేవాడికి సూక్ష్మంగా చూసేవాడికి సర్వవ్యాపకంగా అనే తెలుస్తూ ఉంటాడు కాబట్టి అదేవిధంగా ఈ పరబ్రహ్మ ఈ సచిదాత్మ ఈ దేహమునందు ప్రతిష్ఠితమై కేవలము ఈ దేహానికే పరిమితమై ఉన్నదా అన్నట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది అంచేతనే అన్నే ప్రతిష్ఠిత దేవాలయే ప్రతిష్ఠిత అన్నానికి బదులుగా అన్నే అన్నం అంటే శరీరం అన్నం ఎందుకు పేరు పెట్టారంటే ఇది ఫుడ్ అని ఎందుకన్నారంటే దిస్ ఈజ్ ది ఫుడ్ బాడీ కేవలము ఫుడ్ చేత నిర్మాణమైన బాడీ కనుక దీన్ని అన్నము అని అన్నారు తర్వాత దీన్ని ఇది అసలు ఆర్గానిజం ఆర్గానిజంకి డెఫినేషన్ ఎలా ఇచ్చారంటే తైత్రీ ఉపనిషత్తులో అద్యత ఎత్తిచూతాన్ని తస్మాదన్నం ప్రతిక్ష్యత అయితే అని ఈ ఆర్గానిజం యొక్క లక్షణం ఏమిటంటే ఇట్ థ్రైవ్స్ అన్ అదర్ ఆర్గానిజం అండ్ దేర్ ఇట్ ఈడ్స్ అదర్ ఆర్గానిజం యాజ్ ఫుడ్స్ యాజ్ ఫుడ్ అండ్ ఫర్ ది సేమ్ దిస్ సేమ్ సేమ్ టోకెన్ ఇట్ ఈస్ ది ఫుడ్ ఫర్ ది అదర్ ఆర్గానిజం కాబట్టి ఈ దేహము ఇతర ఆర్గానిక్ మెటీరియల్ని తిని ఇది వృద్ధి చెందుతుంది అట్ ది సేమ్ టైం ఈ దేహము ఇతర ఆర్గానిక్ ఇతర ఆర్గానిజమ్స్కి అంటే ఇతర ప్రాణులకి ఆహారం అవుతుంది అంటే దీన్ని క్రిమేట్ చేస్తే ఆహారం అయ్యే సందర్భం లేదు ఇట్ ఈస్ నో మోర్ ఆర్గానిక్ క్రిమేట్ చేయకుండా పాతి పెట్టారనుకోండి ఖననం చేశారనుకోండి ఇట్ బికమ్స్ ఫుడ్ ఫర్ అదర్ ఆర్గానిజం జల సమాధి చేశారనుకోండి ఋషికేశ్వరం అక్కడే చేస్తూ ఉంటారు సాధువులకి చేస్తారు ఇప్పుడు ఇట్ బికమ్స్ ఫుడ్ ఫర్ ఫిష్ అండ్ అదర్ థింగ్స్ పార్సీస్దే ఒక సిస్టమ్ ఉంది సో ఇవన్నీ వినడానికి కొంచెం మనసుకి కష్టంగా అనిపించచ్చు ఎందుకంటే అలా అనిపించడానికి కూడా హేతులు ఏమిటంటే దేహాభిమానమే అంతకన్నా మరే వేరే కారణం కాదు అనిపించకుండా ఉంటే మంచిది కూడా కనుక ఎందుకంటే దేహము ఇట్ ఈస్ లైక్ దాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డిసింటిగ్రేట్ కాబట్టి దేహం డిసింటిగ్రేట్ అయిపోతే అవి ఒక నేను డిసింటిగ్రేట్ అయిపోతానని అనుకోకూడదు దేహం నందు ఆత్మాభిమానం సో అన్నే ప్రతిష్ఠిత ఈ దేహం నందు ఇది ప్రతిష్ఠితమైనట్లుగా ఈ సచ్చిదాత్మ భాషిస్తోంది భాష్యకారులు ప్రతిష్ఠిత అవస్థిత అన్నే ప్రతిష్ఠిత అంటే అవస్థిత అని ఈ దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు అంటే కొమ్మ మీద పక్షి వాలింది అని ఉంది కొమ్మ మీద పక్షి ఉంది ఇప్పుడు ఈ పక్షి కొమ్మని ఆశ్రయించుకుని ఉన్నదా అని మీరు ఆలోచించి పక్షి కొమ్మని ఆశ్రయించుకుని ఉండదు పక్షి ఎంతసేపు అలా మీకు అలా కనపడుతుంది కొమ్మ మీదే బరువు అంతా పెట్టుకుని ఉందా అన్నట్టుగా కనపడుతుంది కొమ్మని ఆశ్రయం చేసుకుని ఉందా అన్నట్టుగా కనపడుతుంది ఇప్పుడు ఈ ఘటం ఉంది ఈ ఘటానికి ఈ టేబుల్ ఆశ్రయం సపోజ్ ఈ చెక్క విరిగిపోయిందనుకోండి ఆ ఘటం ఏమిటవుతుంది కింద పడి పగిలిపోతుంది సపోజ్ ఈ పక్షి కూర్చున్న కొమ్మ విరిగిపోయిందనుకోండి అప్పుడు ఏమిటవుతుంది పక్షి కింద పడిపోయి కాళ్ళు వెళ్ళకొట్టుకుంటుందా నో ఇట్ ఫ్లైస్ విరిగిపోయిన తర్వాత కాదు విరిగిపోతూ ఉండదా విరిగిపోకముందే విడిపోతుంది కాబట్టి పక్షి కొమ్మ మీద ఆశ్రయం ఉండదు పక్షి కొ దానికి ఆశ్రయం ఏంటంటే దాని రెక్కల మీద ఆశ్రయం ఎటుచి దాని రెక్కల మీద తాను ఉంటూనే ఆకాశంలో ఉండడానికి మీద కొమ్మ మీద ఉంటుంది తన రెక్కల మీద ఆశ్రయం ఆధారపడుతుంది తన ఇట్స్ ఓన్ బయాన్సీ అనుకుంటుంది పక్షికి ఎప్పుడు బయాన్సీ ఉంటుంది ఆ బయాన్సీతో మీదే దానికి దాని ఆధారం ఆ బయాన్సీయే దాని రెక్కడే దానికి బలం ఆ వాయువుని అది క్యాప్చర్ చేసి ఆ వాయువు మీద అది నిలిచి ఉంటుంది అంటే తన రెక్కల బలిమి మీద తను నిలబడి ఉంటుంది దాని బలం అది దాని ఆశ్రయం అది కానీ కొమ్మ మీద నిలబడి ఉన్నట్టుగా కనపడుతుంది ప్రాణము దేహానికి అంతే సంబంధం ప్రాణాన్ని బట్టి దేహం ఉందని ఉంది కానీ దేహాన్ని బట్టి ప్రాణం లేదు ప్రాణం ఉండబట్టి దేహం ఇలా ఉంది అంటే ఎముకల అస్థి పంజరం అన్ని ఒక వరసలో ఉన్నాయి వాటి చుట్టూ వరసలో ఉంది ఆ మాంసం మధ్యలో ఆర్గన్స్ అన్నీ కూడా ఆర్గనైజ్డ్గా ఉన్నాయి ఆర్గనైజ్డ్గా ఉండబట్టే వాళ్ళ ఆర్గన్స్ అని పేరు వచ్చిందో ఏమో కూడా సో అవన్నీ ఎక్కడ ఉండాల్సినో అక్కడ ఉన్నాయి ఎందువల్ల ప్రాణం ఉండబట్టి ప్రాణం వెళ్ళిపోయింది అనుకోండి యా బాత్ ఇంకా అస్థిపంజనం కూడా కొలాబ్స్ అస్థిపంజనం గురించి చెప్పించండి ఈ ఆర్గన్స్ ది హోల్ థింగ్ వచ్చే సపోజ్ టు ది బాడీ ఇట్ విల్ కొలాప్స్ ఎవ్రీథింగ్ విల్ కొలాబ్స్ ఇన్ ఇట్స్ సోన్ థైమ్